శ్రవస్తమ జేష్టరాజు బ్రహ్మణ బ్రహ్మణ స్పహానస్మన్ మోతిక శ్రీమహాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్చార్యపకాన్ వందే గిరు नारायणं नमस्कृत नरंजीव नरोम दरस्वतीस जय मुदीर यस्नेहत्यशुभाशुभ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 బోధే ఏకత అభిస్నేహం ఎప్పుడు ఉంటుందంటే బోధే భేదము ఉన్నప్పుడు బోధానికి జ్ఞానం మనకి తెలిసిన దాంట్లో మన మన విచారంలో మన దర్శనంలో మన విషంలో భేదం ఉందనుకోండి అభిస్నేహం వచ్చిపోతుంది దాన్ని ఆపలేక బోధే ఏకత కాబట్టి మన విషం ఎప్పుడు కూడా ఆ వైపు దాన్ని అలాగా ప్రసరింపజేస్తూ ఉండాలి బోధే ఏకత వన్నస్ ఈ మధ్యన వన్ నెస్ యూనివర్సిటీ అని వన్ఎస్ యూనివర్సిటీ ఒక ఆయన అంటారు నేనే కల్కినీ అంటూ ఉంటారు నేను చెప్పాను కదా భారతదేశంలో అట్ ఎనీ గివెన్ టైం ఆరుగుడు ఉంటారు మినిమం మేము భగవంతుళ్ళమే అని చెప్పి వాళ్ళు ఆరుగుడు ఉంటారు నేను భగవంతుడినే అంటే అహం బ్రహ్మాస్మి కాదు ఆ అహం బ్రహ్మాస్మీ అయితే సమస్యే కాదు నేను భగవంతుని మీరందరూ నా భక్తులు నా జనులు నెంబర్ వన్ నెంబర్ టూ నేను భగవంతుణ్ణి అంటే ప్రత్యేకాత్మరూపంగా నేను భగవంతుడు అని కాదు దేహేంద్రియ మనస్సంఘాతంతో బాటే భగవంతుడు అని సో ఇన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సో భగవాన్ మన ఆయన భగవానుడే కానీ ఆయన నేను భగవాను ఆయన వచ్చిన బాధ ఏమిటంటే ఆయన అందరూ చుట్టుపక్కల సో ఈయన ఒక ఆయన అంటూ ఉంటాం నేనే దేవుణ్ణి నేను కల్పిని కూడా పైగా అని అంటాం ఆయన వన్ ఎస్ యూనివర్సిటీ స్టార్ట్ చేసినట్టుగా నేను అలాగే ఎక్కడో ఎనీవే సో బట్ ఐఎం హ్యాపీ వన్ అని అంటున్నారు ఐఎమ్ హ్యాపీ అది ఉన్న వాట్ హీ మీన్స్ బై దట్ వన్ ఎనీవే వాట్ ఎవర్ బోధే ఏకత చిత్తే సమత సో దేశం ఎప్పుడు ఏక ఏకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ చిత్తం అంటే మనస్సమర్థం అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ ఈక్వాలిటీ సమత అంటే సుఖ దుఃఖములో భేదం తెలుస్తూ ఉంటుంది కానీ ఆ భేదము మిథ్య అని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే బోధే ఏకత ఉంది కనుక చిత్తే సమత్వం ఈ సమత్వం అన్నది చాలా గొప్పదిగా చెప్తారు నైతాదృశం బ్రాహ్మణ శాస్త్రిత్వం యథైకత సమత అసంగత చ అని విధులు నీకు విధులు అంటూ మహాభారతంలో బ్రాహ్మణస్య అంటే వెదవేత్తకి ఏతాదృశం విత్తం నాస్తి ఇటువంటి సంపద లేదు ఎంత సంపద ఏకత సమత అసంగత మూడు ఏకత బోధే ఏకత బోధే ఏకత బోధలో ఏకత అంటే కుక్క విద్వాంసుడు ఒక్కటే ఎక్కడ ఒక్కటి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 వ్యవహారంలో అసంగత ఉంటుంది అంటే అనభిస్నేహ అని అర్థం సంగము ఉండదు చేయాల్సిందంతా చేస్తా వ్యవహారంలో ఏదైతే చేయాలో అది చేస్తా చేయడం అంటే ఏంటి ఒక ఒక సందర్భంలో మనం ముందుకు వెళ్ళి కొంత సహాయం చేయటము లేకపోతే కొంత కంట్రిబ్యూట్ చేయటము యోగదానము మనం చేయాల్సిన పని ఉండొచ్చు మరొక ఉండొచ్చు మన వల్ల అపేక్ష ఉన్నప్పుడు అది చేసే కానీ రాగం ఉండదు ఒకప్పుడు వ్యతిరేకం సందర్భంలో దూరంగా ఉంటాం కానీ ద్వేషం అది సమత సారీ అసంగత కాబట్టి బోధే ఏకత చిత్తే సమత వ్యవహారే అసంగత దీన్ని ఎవత్ర అనభిస్నేహ త్రాప్తి శుభాశుభం నాభినంద్వేష్ ఇప్పుడు ఒక కర్మ వల్ల శుభమంటే కర్మ కదండి శుభమంటే శుభకర్మ శుభస్థితి ఆ కర్మ వల్ల వచ్చిన శుభ పరిస్థితి శుభ వాతావరణం సో మీరు అగ్నిహోత్రం చేశారనుకోండి శుభంగా ఉంటుంది వాతావరణం నలుగురు కూర్చుని పేకాదారితో సిగరెటాలతో ఉన్నారనుకోండి చాలా శుభంగా ఉంటుంది వాతావరణం సో శుభ కర్మ శుభ వాతావరణము అశుభ శబ్దానికి వర్థాలు కాబట్టి శుభ కర్మ చేత నాకు అభివృద్ధి ఉంటుంది అశుభ కర్మ వలన నేను పతుకున్నవుతాను ఇది పరిచ్ఛమైన వ్యక్తి యొక్క దృష్టికోణం ఆత్మ విషయంలో అది ఉండదంటు అలా ఆత్మ కూడా అలా అనుకున్నారు నా కర్మణా వర్ధతే నో కనీయా కర్మ చేత ఆత్మస్వరూపానికి మెరుగు రాదు కర్మ లేకపోతే లోటు రాదు నా కర్మణా వర్ధతే కర్మచేత వర్ధిల్లేదు లేదు నో కనీయాన్ అశుభ కర్మ చేత కిందకు పడిపోవడమనో లేకపోతే కర్మ లేని సందర్భంలో అది ఎందుకంటే ఆత్మ అకట్టు అండి ఇప్పుడు మీరు ఈ దీపమే ఉందండి దీపమేనండి ఆత్మ అంటే ఆత్మ దీపమే జ్యోతి కదండి అంతర్జ్యోతి కదా దీపం ఉంది ఆ దీపం వెలుతుర్లో భగవద్గీత చదివేరు దానికి పుణ్యం వస్తుందా మీకు పుణ్యం వస్తుందా మీకే వస్తుంది పోనీ మీకు చదవడానికి అవసరం కదా దీపం దీపంలో అయితే కదా కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీపానికి ఎవరా పుణ్యం వస్తుందంటేనో మీరు భగవద్గీత బదులుగా ఇది ఈ కూర్చుని ఏదో తప్పు పని చేస్తారు ఆ దీపంలో ఎవరో బేకాట ఇలాంటి ఏదో తప్పు పని చేస్తారు చేస్తే దానివల్ల ఆ దీపానికి లోటేమి నా కర్మణా వర్ధతే నోకనియ ఆత్మహత్య దీపం అంతర్జీషి లోపలండే దీపం లోపలుండే దీపం అంటే కొంతమంది ఇలాగే ఇలాగే ఇలాగే వెలుగుతూ ఉందనుకుంటారు అలాంటి లోపల ఉండే దీపం అంటే అలా అనుకుని దాన్ని చూసి ప్రయత్నం చేస్తారు అయ్యయ్యో అలాగే దాన్ని చూస్తే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 సో గటేషుభేస్ భాష్యం చూద్దం యో మునివ్ర దేహజీవిష్వీ అనభిస్ అభిస్నేహవర్జి త్రాశుభం సో తన్నదాన్ని శుభ అశుభం రెండింటిని విడదీసి అప్లై చేసుకోమని చెప్తున్నారు తత్తత్ శుభం అశుభం వా లబ్ధ్వా సో ఆయా శుభమును గాని ఆయా అశుభమును గాని పొంది ప్రాప్తి అంటే లబ్ధ్వా అభినందతి నా ద్వేష్ అభినందించడు ద్వేషించడు సో అభినందించడం అంటే సంతోషించటం జాయిన్ ఇంది సెలిబ్రేషన్ దాన్ని వివరిస్తున్నారు దేనికి అభినందించడు దేనికి ద్వేషించదు అన్నది శుభం ప్రాప్య నుష్యతి నృష్యతి తుష్టి హృష్టి అని ఉన్నున్నాయి శుభం వచ్చినప్పుడు లోపల సంతోషం కలిగితే బయటికి వచ్చేది హర్షం సెలబ్రేషన్ లోపల హర్ష లోపల ఆనంద సుఖమానుభూతి బాగా కలుగుతుంది సంతోషం బయటికి సెలబ్రేషన్ హర్షతి సో మహాత్ముడు ఏదైనా శుభం వస్తూ ఉంటుంది శుభం వస్తుంది అశుభం వస్తాయి రెండూ వస్తాయి శుభం వచ్చినప్పుడల్లా పోషము హర్షము అని పెడితే అశుభం వచ్చినప్పుడల్లా ఏడు మొహం వేసుకు కూర్చోవాల్సి ఉంటుంది దానికి ఆపోజిట్ కదా మరి శుభం వచ్చినప్పుడు వేట్లకి పోయిన వాడు అశుభం వచ్చినప్పుడు ఏమైపోతాడు రుండిపోతాడు అంచేతనే మన వాళ్ళని చూడ శక్తి కాదు పార్టీ నైట్లో మనిషిని చూడలేం అదే మనిషి కొంచెం అనారోగ్యం చేసే హాస్పిటల్లో ఉంటే అప్పుడు చూడలేము నేను చూస్తూ ఉంటా పార్టీ నైట్లో స్వామీజీని ఇన్వైట్ చేయటం జాగ్రత్తగా స్వామీజీకి కొంచెం పెరుగు శారు అన్నం పెట్టేసి స్పించాడు పవించి ఇంకా పార్టీ మొదటి ఇది అదిరిక పద్ధతి నేను నేను అసలు ఐ రిఫ్యూజ్ ఐ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ సెలబ్రేషన్ అండ్ ఎందుకంటే ఇలాగే ఉంటారు ఇది ఎలా తెలుసు ఇక్కడంటారేమో అంటే ఆ ఆల్బమ్ చూసి తెలిసింది మళ్ళీ ఇదొకటి ఫోటో ఆల్బమ్ ఫోటో ఆల్బమ్ చూడమని తీసుకొస్తారు ఫోటో ఆల్బమ్ లో మొట్టమొదట ఒక నాలుగు పేజీల వరకు శుభంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత అశుభంలో పడుతుంది సో అంతవరకు పంచాకట్టుగా మొహాన్ని నామ విభూతో పెట్టుకున్న వాడు ఈ స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఫోటోల్లో అసలు ఇదే ఈ మనిషనా ఆ మనిషి అన్నట్టుగా అయిపోతుంది ప్యాంటు సట్లు వేస్తాడు కోటు వేస్తాడు టైట్ అనుకండి రాత్రి పదకొండు ఏడు గంటల టైం ఎందుకు వాట్ ఫార్ వట్ ఫార్ హూ యూ వాంట్ టు ఇంప్రెస్ అలాగే ఉంది సో శుభం ప్రాప్త్య నా తృష్యతి నా తప్పే ఉందండి హర్షం చేస్తే తప్పే ఉంది తప్పే లేదు మనుస్మృతి గారులో మాట్లాడు హృష్టో దృప్త్యతి దృప్త ధర్మమతిక్రామతి అని అంటారా హృష్ట అంటే చాలా ఉల్లాసంగా పార్టీ చేసుకున్నవాడు దృప్త్యతి తల దర్పంతో ఉంటాడు పార్టీ ఇంశలో ఉన్నాడే తల దర్పంగా ఉంటాడు పార్టీ అంటే అదే కదా సంథింగ్ గ్రేట్ ఐ హావ్ అచీవ్డ్ అనే బేసిస్ ఉన్నాయి కదా వీడు పార్టీ చేస్తున్నది తల దర్పంతో ఉంటాడు ముళ్ళండి ఏదో అకాంప్లిష్ చేసి దర్పంతో ఉంటాడు తప్పే ఉంది ఏదో పరీక్ష పాస్ అయ్యాడో లక్ష రూపాయల లాభం వచ్చింది దర్పంతో ఉన్నాడు ఏమీ తప్పేం లేదు దృప్త ధర్మమతి క్రామతి దర్పంతో ఉన్నవాడు ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు ఆ టైంలో వీడు పార్టీ టైంలో నాన్నగారు అమ్మగారు ఏదో పనుండి పిలిచారనుకోండి వీడు విసుక్కుంటాడు రిఫ్ల్యూస్ చేస్తాడు ఏదో చేస్తాడు ధర్మోల్లంఘనం అనేది చిన్నదాని దగ్గర పెద్దది అనేక రకాలుగా ఉంటాయి సో కాబట్టి హర్షము తోషము హర్షము ఈ రెండూ కలిపి అధీన నింటి అవేమీ ఉండాలి దెర్ ఈజ్ ద వాల్యూ ఇన్ ది కామ్నెస్ దెర్ ఈజ్ నో వాల్యూ ఇన్ ది హైట్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ దో వక్ తినేట్ హైట్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అది మీకు శుభమైన అశుభమైన రెండు సందర్భాల్లోనో హైట్ అండ్ యాక్టివిటీ ఉంటుంది రెండు సందర్భాల్లోనూ అది హానికారకమైన దాంతో ఏమి ప్రయోజనం లేదు ఇట్ అమౌంట్స్ టు అబ్యూజ్ ఆఫ్ ది మైండ్ ఇన్ బోత్ కేసెస్ ఇట్ అమౌంట్స్ టు అబ్యూస్ యూ షుడ్ అవాయిడ్ సో అలానే ఉండరు నా హృష్యి తర్వాత అశుభంచ ప్రాప్యా నేష్టి వ్యక్త అశుభాన్ని పొంది ద్వేషించు ఇది మహాత్ముల యొక్క లక్షణం నేను నిన్న కొంత కన్ఫ్యూజ్ చేసి పెట్టాను ఏవో అనేక రకాలుగా ఆ వాక్య తత్ తత్ దీనికే దానికి కొంత దాన్ని చాలా జాగ్రత్తగా చూద్దామనే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ చేశాను వాట్ ఎవర్ సో పామరుడు ఉంటాడంటే అశుభం అభినందతి శుభం ద్వేష్ అది పామరుడు యొక్క లక్షణం అశుభాన్ని అభినందిస్తాడు అశుభం చాలా మంచిది అంటారు శుభాన్ని ద్వేషిస్తారు సో ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే అడ్డుపడతానంటాడు చెడు కార్యం చేస్తారంట అలాంటి అశుభం అభినందతి శుభం ద్వేషం అయోధ్యలో రామాలయం కట్టాలంటే అభిబేయ తప్పంట మసీదు అయోధ్యలో మసీదు ఉండాలంటే అదే కరెక్ట్ అంటారు ఆ కేటగిరీ అయోధ్యలో మసీదు ఏంటండి ఎవరు చెప్పాడండి అయోధ్యలో మసీద్ అని మనం బరువున్న మాట నాది అజ్మీర్లో మసీదు పెట్టుకో మక్కాలో మసీద్ పెట్టుకో అయోధ్యలో మసీదు అందుకు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 జనరల్ పబ్లిక్ కావాల్సింది ఏమిటంటే సెన్స్ గ్రాటిఫికేషన్ సెన్స్ గ్రాటి సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ ప్రీతి అని వస్తుంది భాగవతంలో అలా చెప్పారు దాని ఇంద్రియ ప్రీతి వీడు ఇంద్రియ ప్రీతే ఆనందం అనుకుంటుంది అంతకంటే ఒక ఉన్నతమైన ఆనందాలు ఒకటి ఉంటుందని ఇంద్రియ ప్రీతి ఏదైనా సినిమా అయినా చూడాలి కడుపు నిండా ఏదో ఇలాగంటే ఒక ఇంద్రియ ప్రీతి ద్వారానే ఆనందం అని కానీ మనస్సు ప్రసన్నంగా ఉంటే కూడా ఆనందం అసలైన ఆనందం అక్కడ ఉందని వాడు అదేమారా అటువంటి వాడిని విషయి అంటారు వాడికి విషయీకి భోగాసక్తుడికి ధనం కావాలి ఎందుకంటే ఖరీదండి భోగా భోగంలో ఖరీదు ఉంటుంది భోగం అంత తవ్వకం కాదు ఎప్పుడైనా ఈ అమరవం ఎదుర్కొన్నదో ఒకటి ఉంది కనపడుతూ ఉంటుంది ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూడండి వంద కాగితం సరపడదు ఐదు ఆరు వందలు ఉంటే లోపల అడుగు పెట్టండి లేకపోతే అసలు అన్ని కేసులు వెళ్ళొద్దు మన డైమండ్ పాయింట్ దగ్గర వచ్చి మూడున్నర ఇస్తే వాడు ఒకప్పు ఛాయ్ ఇస్తే తాగి బయటపడొస్తాం అంతేగాని అక్కడ అడుగు పెట్టడానికి వీలు లేదు ఇది యూట్యూడ్ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ నోట్స్ పది రూపాయల కాగితం నోట్స్ చూస్తే వాళ్ళు చేదరించుకుంటారు పది రూపాయల నోట్లు మీరు ఇచ్చారు అనుకో ఇవ్వడం ప్రారంభించారు అనుకోవాలి లెక్క చవ్వాలి ఎప్పటికీ వంద కాగితాలు ఇవ్వాలి ఐదు వందల కాగితాలు పది రూపాయలు కాగితాలు మీరు బిల్లు పేమెంట్ చేశారంటే వాడు అసహించుకుంటాడు ఎవట్రా వీడి ఇక్కడికి వెళ్ళినా వచ్చాడని పర వీడు దారి తప్ప వచ్చాడనుకుంటుంది మనం వందలు ఐదు వందలు ఇస్తుంటే వాడు పదిలో పదిహేను వాడిస్తాడు మనకి అది దాని లెక్క కాబట్టి చాలా ఖరీదైన సమాచారం ఏది ఈ భోగం అన్నది కాబట్టి విషయీ భోగాసక్తుడైన వ్యక్తికి సంసారికి ధనం కావాలి ధనం అంత తేలికది మీరు ఒక ప్రయత్నంలో వెయ్యి రూపాయలు సంపాదించారనుకోండి దాన్ని కాజేయడానికి సిద్ధంగా రాబుల్లా కాసుకుని ఉంటారు వాళ్ళు అనిస్తారు ఏదో దీంతో కొదో పెట్టండి ఎప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది యూ హవ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ ఆల్ ది క్యాంక్ ఇప్పుడు మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి వెయ్యి రూపాయలు చిన్న పెట్టుబడిలో పెట్టుకుని లోపల కూర్చుంటే ఆ వెయ్యి రూపాయలు ఎందుకు పనికిరాదు ఆఫ్టర్ టూ మంత్స్ దానికి విలువ ఎనిమిది వందలే ఉంటుంది కాబట్టి యూ హెవ్ టు గ్రో ఇట్ యూ డోంట్ హ్యావ్ ఇట్ సాయిస్ యూ హు హ్రో యూ హ్యావ్ టు మేక్ ఇట్ హయ్యర్ అండ్ హైయర్ బికాస్ దర్ ఈస్ ఇన్ఫ్లేషన్ అండ్ యూ హెవ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ ఈ రోజు లక్ష్యం ఉందంటే ఇదే లక్ష్యం మళ్ళీ ఏలాగ ఉంటే ఉపయోగం లేదు ఈ లక్షణ లక్షా పదివేలైనా చేయాల్సి ఉంటుంది అంటే మీ దగ్గర పెట్టుకుంటే లక్ష లక్షా పదివేలు ఎందుకు అవుతుంది అది అది కోడ దగ్గర వాడు కాజేస్తారు ఇలాగా ఇసో ఇట్ ఇస్ క్యాచ్ ట్వంటీ టూ కెనాట్ పీప్స్ యూ లంక బిందులు అనే సిస్టమ్ వర్క్అవుట్ కాదు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కనుక ఇన్ఫ్లేషన్ ఫైట్ చేయాలంటే లంక బిందుగా పెట్టుకోవడానికి వీడి లేదు ఇవ్వటం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే రాబందులాగా కాగిస్తూ ఉంటారు దేర్ ఫోర్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ యూ హెవ్ టు మేక్ మోర్ మనీ యూ హెవ్ టు మేక్ మోర్ మనీ మీన్స్ యూ హెవ్ టు టేక్ మోర్ రిచ్ దేర్ ఫోర్ మోర్ సిఆర్ మోర్ టెన్షన్ నౌ యూ డెస్పరేట్లీ నీడ్ గాడ్ యూ నీడ్ గాడ్ బికాస్ ఈ వాతావరణం ఎలా తయారైందో చూడండి మీ చేతిలో దాటిపోయినప్పటికే అది కాబట్టి యూ నీడ్ గాడ్ దేవుడికి రణం పెట్టుకుని మొదలు పెట్టాలి సో అటువంటి వాడికి గాడ్ అంటే ఏమిటి శుభమో అశుభమో ఇసే డివైడ్ ప్రెక్టికల్ డివైడ్ అండ్ అంటే ప్రెక్టికల్ డివైడ్ గుడ్ ఈవిల్ అప్సల్యూట్ గుడ్ అబ్సల్యూట్ ఈవిల్ రాక్షసులు రాక్షసులే దేవతలు దేవతలే అంతే దేవతల్లో రాక్షసుల్లో ఎవరైనా ప్రహ్లాదు లాంటి ఎక్సెప్షన్ అయితే అవ్వచ్చు కానీ రాక్షసులు రాక్షసులే దేవతలు దేవతలే ఎంత తప్పు పని చేసినా దేవత దేవతే ఎంత మంచి పని చేసినా రాక్షసులు రాక్షసు వెర్టికల్ డివైడ్ శుభం అశుభం ఈ గెట్ ఫిక్స్ ఇన్ శుభం అభినందతి అశుభం ద్వేష్టి వీడు విషయి మహాత్ములు రెండు లెవెల్స్ కూడా దాటిపోతాయి తామర లెవెల్లో ఎలాగూ ఉండదు విషయీ లెవెల్లో కూడా ఉండదు మహాత్ములు మహాత్ములు ఏ లెవెల్లో ఉంటారంటారు శుభం నాభినశుభం నేటి అది అక్కడికి మీమాంస అదైంది తతిష్టిత అందమో తర్షవిషాదవర్జిత వివేకజా ప్రజ్ఞా ప్రతిష్టితీ సో ఈ విధంగా హర్ష విషాదములు అంటే సుఖదు సుఖదులు అంటే కొంచెం మైల్డ్ టర్మ్స్ మైల్డ్గా ఉంటాయి హర్ష విషాదములు క్లెషర్ పెయిన్ సుఖదు హర్ష అంటే వెరీ ఇంటెన్స్ క్లెషర్ ఎక్స్ప్రెసివ్ ఎక్స్ప్రెసివ్ అనొచ్చు వద్దులేండి ఎక్స్ప్రెసివ్ ఏమండ క్వాలిటీ ఆఫ్ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ అయినా అన్నా పర్వాలేదు ఎక్స్ప్రెస్ అన్నా పర్వాలేదు బ్లిస్ అనకుండా ఉంటే ఎక్స్ట్రెసివ్ ఎక్స్ట్రాటిక్ వాడతారు తర్వాత ఒక డ్రగ్ ఉంది పార్టీ డ్రగ్ దానికి ఎక్స్ప్రెస్ కాబట్టి వాడచ్చు వేయం లేదు వెరీ టాబ్లెట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెసివ్ ఆ ట్యాబ్లెట్ వేసుకుని పార్టీకి వెళ్ళిపోవాలి అయితే పార్టీకి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ కల్ వెరీ వెరీ డేంజరస్ ఈ యువకులు ఈ పాప్ పాప్ అంతా చెడ్డదన్న నా అభిప్రాయం కాదు మోస్ట్లీ దేర్ ఆర్ ఎఫ్యూ థింగ్స్ దే గో ఆల్ గో టుగెదర్ దే ఆల్ గో టుగెదర్ పబ్ పాప్ డాన్స్ ఎక్స్ట్రసీజ్ ఆల్ థింగ్స్ గో టుగెదర్ ఇక ఎక్స్ట్రసీ ట్యాబ్లెట్లు కావాలంటే ఓ పబ్కి రాత్రి పదిన్నర పదకొండు ఇంటికి చేరుకుంటే అక్కడ దొరుకుతాయి ఎక్స్ట్రసీ టాబ్లెట్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 He becomes a defunct. He operates in the same way. He is going to collapse and go to the same place. He cannot even stand on his feet. He is going to die. He is going to die. He goes into helplessness of agony. That is the helplessness of agony. Allah is going to die. He is going to die. He is going to die. మీకు ఉంటే రెండు ఉంటాయి పోతే రెండు పోతాయి మీరు అప్పుడప్పుడు పార్టీ చేసుకుంటాం విషాదం ఉండకూడదు అంటే కూదు బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ప్లెషర్ యూ విల్ గెట్ పెయిన్ ఆల్సో ఇట్స్ ఏ ప్యాకేజ్ యూ కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్ యూ విల్ గెట్ పెయిన్ ఆల్సో బట్ మీరు ప్లెషర్ ని సీక్ చేయటం మానేసేది స్టాఫ్ సీకింగ్ ప్లెషర్ బై ఆల్ మీన్స్ స్టాఫ్ సీకింగ్ ప్రెషర్ ఇంద్రియ ప్రీతి అనే దాన్ని సీక్ చేయటం మానేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంది యు స్టాప్ సీకింగ్ ఎనీ పర్టిక్యులర్ ఫుడ్ ఫుడ్ జనరల్ ఈజ్ ఓకే వాట్ ఎవర్ టేస్ట్ విల్ బి డేర్ ఇట్ విల్ బి డేర్ యూ విల్ నో ఆఫ్టర్ ఇట్ హ్యాపన్స్ ఎట్లా పెట్టుకుంటారో తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటే అలా ఉంటుంది ముందు మీరు సీక్ చేయటం మానేయాలి నాకు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని ఆ సీకింగ్ బిఫోర్ హ్యాండ్ షుడ్ నాట్ బి డేర్ అదొక యాటిట్యూడ్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 ఇది జ్ఞానం కలుగుతూ ఉంటుంది బట్ యూ బికమ్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇట్ ఆ హుక్ ఉండదు అన్హుక్డ్ అయిపోతారు కాబట్టి దాని దారిని అది ఉంటుంది మన దారిని మనం ఉంటాం లెవెన్ వచ్చేసింది అది అప్పుడు మీకు యూ ఆర్ నాట్ సీకింగ్ ప్లెషర్ దేర్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ యు మే నాట్ గెట్ పెయిన్ ఆల్సో ఒకవేళ కొంత పెయిన్ ఉంటే యూ విల్ గో ఎలాంగ్ విలేజ్ ఇన్ఫాక్ట్ అది పెయిన్ అని అనుకోండి కాబట్టి యూ రైజ్ అబౌవ్ ద బౌండరీ ఆఫ్ ప్లెషర్ పెయిన్ ఆ బౌండరీకి పైకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే మీరు హర్ష విషాదములనే బౌండరీ దాటి వెళ్ళారో దాని పేరే ఆనందము అని అంటారు దట్ ఈస్ రియల్ హ్యాపీనెస్ కాబట్టి హర్ష విషాదములు వర్ధితుడైతారు అప్పుడు ఉండే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ద ద విజన్ అండర్స్టాండింగ్ దానికి వివేకజా ప్రజ్ఞ ఆ నుంచి పుట్టిన ప్రజ్ఞ అది ప్రతిష్ఠితాభవతి మీరు ఆ చేయండి మీకు అది సాధకుడికి బోధ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 అది దాని పేరే అవివేకము ఉంటారు దేహము నేనే దేహమే నేను అనే దాని పేరే అవివేకం అంటే ఇంక వేరే అవివేకమే ఉంది అదే అవివేకం ఆ అవివేకం పోతే వచ్చి వివేకము ఆ ప్రాక్టీస్ చేస్తే పుట్టేటువంటి ప్రజ్ఞ అండర్స్టాండింగ్ అది ఉందే అది అది స్థిరం అది స్థిరం కావాలి మస్ట్ గెట్ రూటెడ్ అప్పుడు వాడు స్థిత ప్రజ్ఞ లైఫ్ బికమ్స్ స్మూత్ సైలింగ్ అయిపోతుంది చాలా హోళ్వాసగా జీవితం అనిషన్ కదా సంహరతే చాయోంగంద్రియాణీంద్రియాచే తతిష్టిత ఇంద్రి ఇంద్రియార్థిభ్య సంహరతే సంహరతంటే ఉపసంహరే అని అర్థం ఉపసంహారము చేను ఆత్మనే కూడా దానివల్ల లాభం మనకే మన కోసమే ఇంకో వాళ్ళను ఉద్ధరించడం కోసం కాదండి ఇంకో వాళ్ళను ఉద్భరించడం కొంతమంది అలా ఉంటారు నేను చేసి పెట్టమన్నది మీరు చేసి పెట్టట్లేదు కాబట్టి ఇంకేళ నుంచి నేను ఫలానా తినడం అని అలా ఇంకో వాళ్ళని ఉద్ధరించడం పదపోతే సంహరతే ఉపసంహరతే ఉపసంహారం విచుద్రా ఉపసంహారం చేస్తాడు వేటిని ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి జ్ఞానేంద్రియములను ఉపసంహారం చేస్తాడు సో శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి విషయములు సో ఇంద్రియములను శబ్దానికి సంబంధించి చెవి రస స్పర్శకి సంబంధించి చర్మము త్వట్ తర్వాత రూపానికి సంబంధించి కన్ను రసానికి సంబంధించి నాలుక అన్నిటికంటే ప్రధానమైనది జితం సర్వం గితేరసే తర్వాత స్పర్శకి సంబంధించి గంధానికి సంబంధించి ముక్కు గంధం కూడా ఇదొక జనాలకు గంధం గంధాన్ని ఆఘ్రానిస్తారు వీళ్ళకి గంధం మీద ప్రీతి దాన్ని దేవుడికి పెట్టి చేస్తూ ఉంటాం మంచిది దేవుళ్ళు లేకుండా చేసేదానికంటే నయం దేవుడితో సంబంధం లేకుండా గంధ వ్యామోహంలో ఉన్నదానికంటే దేవుడితో ముడి పెట్టి గంధాన్ని ఆస్వాదించడం వన్ స్టెప్ బెటర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ దేవుడు ఎక్కడున్నాడండి ఎక్కడున్నాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా బయట ఉన్నాడు లోపల ఉన్నాడు బట్ ముందు లోపల ఉన్నాడని తెలుసుకోం ముందు లోపల ఉన్నాడు తెలుసుకో తర్వాత బయట ఉన్నాడు ఇప్పుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మీకు దేవుడు బయట కనపడుతున్నాడా లోపల కనపడుతున్నాడా ఎక్కడా కనపడలేదు మహానుభావ ఎక్కడా కనపట్టలేదు వెంక తిరుపతి వెళ్తేనే ఏమన్నా కనపడాలి మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు ఓరు వెదివాడా దేవుడు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు ఓకే మరి అది ఎలాగా అది సాక్షాత్కారం అయ్యి ఎలాగా బయట ఉన్నాడు లోపల ఉన్నాడంటే అనేశం కానీ సాక్షాత్కారం కావాలి కదా ఎలాగ ఎక్కడ మొదలెట్టమంటారు బయట మొదలు పెట్టమంటారా లోపల మొదలు పెట్టమంటారా అంటే రెండూ చెప్పారు మహాత్ములు రెండూ చేశారు కొంతమంది మహాత్ములు వెళ్ళాలంటే ముందు బయట మొదలు పెట్టాల సత్పదార్థ శోధన అయితే అరవిందో మొదలైన మహాత్ములు తత్పదార్థ శోధన బయట దేవుణ్ణి దర్శించుకుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటా జగత్త దేవుడే చైతన్యము దేవుడు ప్రాణశక్తి దేవుడు ఉనికి దేవుడు పంచభూతాల దేవుడు అని చెప్తూ ఉంటాం అది దర్శించి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అబ్బా ఎనర్జీ ఇదంతా దేవుడే ఇది అరవిందో వండర్ఫుల్ గత బయట దర్శించమని చెప్పాడు లోపల దర్శించడానికి కంగారు బయట దర్శించమన్నాడు రమణ భగవాన్ అక్కడే అదే సౌత్ ఇండియాలో కొంచెం అటు పక్కకే ఇద్దరు సమకాలీకులు కూడా ఈయన ఇవాడు బయట దర్శించడానికి కంగారు నువ్వు లోపల దర్శించు లోపల దర్శిస్తే తర్వాత బయట అదే జరుగుతుందని ఈ చెప్పివాడు మొత్తానికి యోగశాస్త్రము ఉపనిషత్తులు వేదాంతము అరవిందో వైపు కాదు రమణ వైపు మొగ్గు చూస్తాయి మళ్ళీ దాంట్లో కూడా ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది ఆడియన్స్ ని బట్టి ఉంటుంది ఆడియన్స్ సపోజ్ భక్తి గురించి ఉపన్యాసం చెప్పాలనుకోండి లోపల కంగారు లేదంతా బయట సమాచారమే చెప్పడం భక్తి గురించి చెప్పేస్తాం ధ్యానం గురించి చెప్పాలంటే లోపల చెప్పాల్సిందే సో so, ultimately, వేదాంతులైతే ఇటు భక్తులకి అటు యోగులకి కూడా అతీతంగా అంతర్ బహిష్ఠ వాళ్ళు దర్శిస్తారు ఆత్మరూపంగా దర్శించే వాడికి ఇంకా అంతఃలేదు బహి లేదు వాటెవర్ సో కనుక దేవుడి పేరు చెప్పి భోగాలను అనుభవించడం ద్రౌపద నేను విల్లిపుత్తూరు వెళ్ళా విల్లిపుత్తూరు వెళ్తే అక్కడ ఉండే పూజారులు అందరూ కూడా దే ఆల్ హెవీ సెట్ రామ్ జనరల్ గా మీకు ఇండియాలో అలా కనపడదు మీకు అమెరికాలో కనపడుతున్న పెన్సిల్వేనియాలోను విస్కాన్సిన్లోనో ఇలా విస్కాన్ డైరీ స్టేట్ అని పేరు పాలు పెరుగు వెన్న ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అక్కడ జనం కూడా అక్కడ ఉంటారు ముమ్ముగా ఈ విమానాశ్రయంలో ఈ గేట్స్ ఉంటాయి గేట్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ గేట్స్ దగ్గర విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తూ ఉంటారు నేను నడిచి వెళ్తూ ఏ గేట్ దగ్గర వెయిట్ చేసి వాళ్లలో ఫిఫ్టీ పర్సెంట్ మోర్ ఒబీస్ట్ ఉంటారు ఆ విమానం విస్కాన్సిన్ చేసి వెళ్తుంది యాభై శాతం ఉంది దాటి బాగా లావుగా ఉంటే ఆ విమానం ఏదో విస్కాన్సిన్ స్టేట్ కి మ్యాడిసన్ యాభై వాకియో అక్కడికి ఎక్కడికో వెళ్తుందని అదో రూలు సో అలాగా ఈ ఇల్లిపుత్తూరులో అడుగు అడుగున పూజార్లు ఉంటారు దేవాలయాల ష్రైన్స్ నెంబర్ ఆఫ్ ష్రైన్స్ ఉంటాయి పూజారులు ఉంటారు ఈ పూజారులు అందరూ కొంత నేను అమెరికాలో చూసిన ఒబేసిటీ ఇలాంటి ఒబేసిటీ చూశా నేను ఏమండి ఇలాగే ఈ దూరం ఏమిటని అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు ఇది మార్గం ఇది ధనుర్మాసపు మహిమండి అని చెప్తారు ధనుర్మాసం మాఘమాసంలో చేస్తారేమో మార్గశీర్షంలో చేస్తారు ధనుర్మాసం చేస్తారు ఫార్టీ డేస్ చేస్తారు ఆ పార్టీ డేస్ పొంగలి నెయ్యి అలాగ స్వీటు ఎంత తిరుక్పాలి తిరుపతి దాని ప్రభావం అండి ఇది ఏం చెప్పారట అని ఒక ఆయన నన్ను తీసుకెళ్ళిన ఆయన కొద్ది డాక్టర్ అది ఆయన చెప్పారు ఇది ఆ ప్రభావం ఏంటంటే ఏం కాదని చెప్పారు కాబట్టి సో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వీఆర్ గివెన్ టు సన్స్ ప్రెషర్స్ షుడ్ అవాయిడ్ ఇట్ కానీ దేవుడు పేరు పెట్టేసి ఇప్పుడు గిన్నె ఉంటుందండి పొంగల్ ఉంటుంది పొంగల్ అంటే స్వీట్ అనమాట వెరీ హైలీ స్వీటిష్ అంటే దాని లాట్ ఆఫ్ ఆయిర్ ఉంటుంది దాని చుట్టూ పసుపును కుంకుమ పెట్టేస్తే అంత మాత్రం చేస్తున్నాం ఆ విధంగా ఎక్కువ పోతుందండి ఇట్లా చూసే కాబట్టి అలాగ కాదు తర్వాత దేవుడు అలంకార ప్రియనం అలానే ఎవరు చెప్పారు నీకు అలంకార ప్రియుడ కూటోళ్ళు అంటే ఏదో చెప్పచ్చు ఏది స్కాందపురన్నంలో వెంకటేశ్వర మహాత్మలో చెప్పారనా ఏదో చెప్పాలనుకుంటున్నాను సో దేవుడు అలంకార ప్రియుడనే ఎక్కడైనా మీరు ఉపనిషత్తులో తైత్ర ఉపనిషత్తులు ఏమో ఎక్కడైనా అలంకార ప్రియ అని చెప్పారు ఎవడు అలంకార ప్రియుడు వీడు అలంకారోమార్ గాడ్ అది వీడు అలంకార ప్రియుడు నేను సాధారణంగా చెప్తా ఉంటా హనుమంతుడికి స్వద్గర్పాలు అంటే చాలా ఇష్టం హనుమంతుడికి స్వద్గర్పాలు చాలా ఇష్టం కాదు హనుమంతుడికి రామనామం అంటే చాలా ఇష్టం కర్తవ్యం అంటే ధర్మ కర్తవ్యం అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన ఏమో కాయలు కసరలు తినిపోతుంటే ఆయన చెట్లు శామల మీద ఉండే హిలీవ్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆ ల్యాండ్లో అన్ కుక్కుడుగా ఏ దొరికితే తినేసిస్తాడు ఆయన ఆయనకి సద్దపాలను ఇలాంటివి ఇవే అక్కడ వీడికి కావాలి సద్దపాలు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే యూ హ్యావ్ టు విచిత్ర ఇంద్రియానింద్రియార్ పేరు చెప్పి ఇవాళ ఏమో సంతోష మాతకి ప్రీతికరం అని ఒకటే మరొకటి he had also done fasting and had also done fasting the entire day is spent in planning for <laughs> is the vadhaish vadhaish thalaaga indriyaanu upavasam harattu nu emi chesina cheyavandi edarvallaki peedu petti idrannante kaani evariki valla upavasam haram cheyalasundhi indriya indriya arthasha it is a major challenge major challenge aithellu evado telustunnandhi to to eat food ఇన్ మోడెస్ట్ క్వాంటిటీ మోడరేట్ ఈటింగ్ అంత కఠినమైన పదార్థానికి ఇంకోటి కొత్త ఆవకాయ ఉందనుకోండి ఈ కొత్త ఆవకాయ కలిపితే రాత్రి మధ్యలో పన్నెండింటికి కడుపు మంటతో తిరిగి లేచి మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు నీళ్లు తాగితే కానీ మంట తగ్గదు ఇది వీడికి తెలుసు ఎందుకు తెలుసు అంటే ఎందుకు వందల సార్లు అనుభవం వల్ల తెలుసు అయినా మాండ్ అంతే జస్ట్ కాన్ he called us very difficult indriya indriya addiction it's a major challenge dieting dieting kanaka meer edana easy method meeku teliste cheppandi meer ventane 100 crores ki ishwarudai potaru within one year dieting in america dieting is a 40 billion dollar industry can you believe it indedante people just const సాఫ్ట్ ఈటింగ్ చేత కదా ఎవరికి ఈ డయట్ ఈ ఈ అంటే ఈ సేవ లాగా ఈ ఈ డయాట్ విజిట్ చేసి విజిట్ చేస్తే వాడు వెంటనే హీ విల్ కమ్ ఆఫ్ తర్వాత వాడు హీ విల్ టేక్ ఓవర్ యువర్ డైట్ ప్లాన్ వాడు చెప్పినట్టు చేస్తే తగ్గుతుంది వాడు ప్లాన్ ఇస్తాడు వాడే భోజనం ప్యాక్ పంపిస్తాడు ఎప్పుడు ఎంత తినాలి అన్నీ చెప్తాడు మొత్తం షెడ్యూల్ వాడే ఇస్తాడు పర్సనల్ గా మీరు వెళ్ళి వాడిని కలవచ్చు వాడు వచ్చి మిమ్మల్ని కలుస్తారు డాక్టర్లు ఉంటారు అంతా గ్రెస్టారు ది చార్జ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ గుడ్ అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు బట్ అల్టిమేట్లీ పది మంది వాడి దగ్గర జాయిన్ అయితే వాడే చెప్పాడు నాకు వంద మంది ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అది హాట్ మైల్డ్ లో వస్తుంది అడ్వర్టైజ్మెంట్ మంది చూస్తే పది మంది జాయిన్ అవుతారు పది మంది జాయిన్ అయితే ఇద్దరు సక్సెస్ అవుతారు జనమని దగ్గర ఫెయిల్ అయిపోతారు ఇంద్రియాని ఇంద్రియార్థిభ్య ఉపసంహర ఎలాగో ఉపసంహారం చేయాలి అంటే కూర్మావతారాన్ని స్మరిస్తున్నాడు కూర్మ కూర్మావతార స్మరణ శ్రీకృష్ణుడు అవతారమే అది శ్రీకృష్ణుడు అవతరించాడు అంతకుముందు నేనే చెప్పాను ఇదంతా అంటాడు నాలుగో అధ్యాయులో సో హిరజగర్భుడుగా అవతరించాడు తర్వాత కూర్మావతారాన్ని అవతరించాడు ఆయన కూర్మారూపుడు కనుక ఆయనకి బాగా తెలుసు ఉపసంహారం అంటే ఏమిటూ యథా కూర్మ అంగా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 మనస్సుతో అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఐదు ఉపసంహారం చేశారు కానీ ఆరోగ్య ఉపసంహారం కాలేదు ఇంకా మీకు మనం చేసా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశికి ప్లాన్ చేశారంటే అర్థం ఏంటి దమం ఉంది కానీ శమం లేదని అర్థం దమం అంటే నోరు కట్టేయటం శమం అంటే వనస్సులో ఆ యాటిట్యూడ్ రావటం అది సో ఆరు ఐదు జ్ఞానేంద్రియములు ఒక మనస్సు మనస్సు అంటే అంతఃకరణము అప్పుడు అన్ని అన్ని డిపార్ట్మెంట్ కలిపి మనస్సు అంటున్నాను నేను ఈ ఆరింటిదే ఉపసంహారం చేయాలి అంటే భోగవాసనల జోనికి మనస్సుతో స్మరించకూడదు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి గమనే లేదు మీరు యుట్ విత్థింగ్ యూఆర్ ఎంగేజింగ్ ఇన్ ది సెన్స్ క్లెషర్స్ ఆన్ దేదర్ హ్యాండ్ సినిమా వెళ్లడం మానేసి ఇంటి దగ్గర కూర్చుని సినిమాకు వెళ్ళి ఉంటే బాగుండేది వాడు వెళ్ళిపోయాడు ఈ పాటికి చేరేసి ఈ పాటికి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనం ఇక్కడ ప్రారంభం ఇలా ఉంది అని వీడు ఇక్కడ కూర్చుంటే అలాంటి వాడికి శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు మిథ్యాచారస్స ఉచ్యతే అయ్యే అక్కడ వచ్చిందో నాకు గుర్తులేదు బహుశా మూడోధ్యాయంలో వస్తుంది మూడోధ్యాయంలో వస్తుంది మిథ్యాచారస్స ఉచ్యతే ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యత అని సెకండ్ హ్యాఫ్ ఫైవ్ హాఫ్ ఉంది ధర్మేంద్రియాన్ని సంయమ్య యుక్త ఆర్తే మనసాస్మర సో మిథ్యాచారస్థ ఉచ్యతే వాడు దంభాచారుడు వృత్యాచారుడు అంటే బ్రహ్మాచారుడు అని వాటెవర్ కాబట్టి అలా కాదు ఫైవ్ ప్లస్ వన్ అంటే మనస్సుతో దాన్ని స్మరించను కూడా స్మరించకూడదు అంటే అర్థం ఏంటంటే గుర్తు వస్తే ప్రమాదం అని కాదు యూ డోంట్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ యూ అది సంగతి యూ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ యూ ఎదురుకుండా అతుకులు మజ్జిగ అవకాశం ఉందండి ఎవరో వచ్చి డిన్నర్ పార్టీకి వెళ్దాం రమ్మంటాడు ఆ ఎందుకంటే డిన్నర్ ఇగో ఈ అతుకులు తినేసి కొన్ని మజ్జిగి ఈ అటుకులు మంచిగా చాలా రుచిగా ఉంటుంది రాత్రిపూట ఇంకా అంతకంటే ఏం కావాలి ఇది తినేసి పడుకున్నామండే అని దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించడం పడుకున్న సరిపోతుంది ఇది అదం మిస్ ఎనీథింగ్ అది దట్ ఈస్ ది పాయింట్ ఇది మిస్ మిస్ అయ్యిందంటే శమం లేదనమాట అయ్యో ఇది మన థింగ్ ఇలా ఉండేది ఇంకోటి శ్రమం లేదనమాట శమం కూడా ఉండాలి ఆరింటిని ఉపసంహారం చేయాలి తర్వాత ఆరింటిని ఏకకాలంలో ఉపసంహారం చేయాలి నాట్ వన్ బై వన్ ఇది ఇదంతా కూడా సైకాలజీ మీలాంటి పెద్దలు చాలా నిష్ణాతులు మీరు ఎంతో పవిత్రమైన జీవితం కలవాలి మీకు పెద్ద అవసరం లేదు లోకానికి అవసరం ఈ పాఠం లోకంలో ఈ భోగపరాయణలు ఉంటారే వాళ్ళకి అవసరం సరే మీలాంటి పెద్దలకి చెప్పేస్తే మీ బుర్రల్లో వారేస్తే అది లోకానికి అద్భుతం సంగతి కాబట్టి ఇక్కడ సర్వశ అంటే ఒకేసారి ఉపసంహారం చేయాలి మీరు ఒక్కటొక్కటే ఉపసంహారం చేయలేరు ఒకటొక్కటి ముందు ఒకటి ఉపసంహారం చేద్దాం తర్వాత ఇంకోటి చేద్దాం తర్వాత ఇంకోటి చేద్దాం అని గ్రాడ్యువల్ ఉపసంహారం వర్కౌట్ కాదు ఒక్క ఒక్క ఉదుట ఉపసంహారం చేసేయాలి కానీ కోల్డ్ టర్కీ మెథడ్ అని అంటారు ఇన్ వన్ స్ట్రోక్ క్యూ విత్ డ్రా ఇప్పుడు నేను ఒక దృష్టాంతం చెప్తాను అంటే ఆ సర్వశహానే మాట కోసం చెప్తున్నాను ఒక మిత్రుడు ఉన్నాడు క్లబ్బులో జాయిన్ అయ్యాడు నేను చెప్పాను క్లబ్ వద్దు అని చెప్పాడు అలా కాదండి క్లబ్ కొంత ఈవినింగ్ కాలక్షేపం అవుతుంది వద్దు క్లబ్ వద్దు నేను నీకు ఏదైనా ఇంకో పాయింట్ చూపిస్తాను యూ డోంట్ గో కావాల్సిన మిత్రులు కాబట్టి చెప్తాం కదా మరి అంటే అబ్బాయి నేను క్లబ్కి న్యూస్ పేపర్స్ అవ్వడానికి వెళ్తా ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్ కొనుక్కో కొనుక్కో నెలకు యాభై రూపాయలు వాడికి యాభై ఉందో అంటే న్యూస్ పేపర్ నేను ఎలాగో కొనుక్తున్నాను కానీ ఇంటి దగ్గర ఒక్కటే వస్తుంది అక్కడైతే నాలుగు ఐదు ఎందుకు నాలుగు ఐదు ఒక్కటే అనవసరం అనుకుంటుంటే నాలుగు ఐదు ఎందుకు వద్దు అంతగా నీకు చేపస్థా ఉంటే ఇంకో రెండు మూడు కొనుక్కోవాలి అంటే దాన్ని క్లబ్కి వెళ్ళద్దు అబ్బే ఓన్లీ ఫర్ న్యూస్ పేర్లు క్లబ్ లో న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ రూమ్ వేరే ఉంటుంది అక్కడ సోఫా వేసి టేబుల్ వేసి అక్కడ ఇవన్నీ పెడతారు అక్కడ ఎవడో ఉండడు ఖాళీగా ఉంటుంది మిగతా వాళ్ళందరూ ఉంటారు ఎవరో ఎవరో ఒక ఇద్దరు ఉంటే ఉండొచ్చు దేర్ ఇస్ నో కాంపిటీషన్ మీరు వెళ్ళి చదువుకోవచ్చు వీడు అక్కడ ప్రవేశించాడు నేను వద్దంటే ప్రవేశించాను అయితే దీని పక్క రూమ్లో ప్యాకాట్ ఉంది ఆ దానికి దీనికి మధ్యలో గ్లాస్ పార్టీ చేస్తుంది ఒక చిన్న విండో లాగా సో వీడు ఏం చేస్తుందంటే న్యూస్ పేపర్ ఈ పక్కకు వస్తాడు పక్కన ప్యాకాట్ ఆడుతున్నారు ఆడుకున్న వాళ్ళందరూ వీడు మిత్రులే వాళ్ళలో ఒకడేమన్నాడంటే ఆ పేపర్ ఏదో ఇక్కడ వచ్చి కూర్చుందో పర్వాలేదు రావాలనిపించాడు అంటే సర్వశ అంటే వీడు పేపర్ అయి కదా అని ఆ రూమ్ లో చేరి ఇక్కడ చదువుకునే పేపర్ అక్కడ కావడం ప్రారంభించాడు విత్ ఇన్ వన్ వీక్ ఈ షిఫ్ట్ అయింది ఈ పేపర్ చదువుతుంటే వీడు పక్కన కూర్చుని పేపర్ చదువుతున్నారు ఆరు ఆడుతున్నారు రమ్మి ఆడుతున్నారు ఈ పేపర్ చదువుతుంటే ఈ పక్కనే ఉన్నవాడు వీడు కౌంట్ ఇచ్చాడు కౌంట్ ఇవ్వడం అంటే ఆట ఎద్రవాడు చూపించినప్పుడు వీడు హైయెస్ట్ పెనాల్టీ పే చేస్తాడు వీడి దగ్గర ఉండే మొక్కలను బట్టి గ్రేడేషన్ ఉంటుంది ఇంకా మామూలుగా ఒకటి పది రూపాయలు ఇస్తే ఇంకోటి ఇరవై ఇస్తే ఇంకోటి ముప్పై ఇస్తే వీడు వందా ఇచ్చాడు వందో ఎనభై ఇస్తాడు అంటే హైయెస్ట్ పెనాల్టీ పే చేశాడు ఇంకా హైయెస్ట్ పెనాల్టీ పే చేసిన వాడు చాలా సూపర్ స్టిషియస్ గా ఉంటాడు ఎందుకంటే హైలీ పింకింగ్ ఇట్ ఈస్ హీ మే నాట్ షో ది గేమ్ బట్ హీ వాట్స్ టు పే మినిమమ్ బట్ హీ హాజ్ పేర్ హయ్యస్ట్ హైయెస్ట్ పే చేసి ఇటు చూస్తే ఎవరు లేదు ఇటు చూస్తే వీడు మీరు ఇక్కడ కూర్చో అతడు కూర్చోండి అంటాడు వీడు పోవాలంటే తన పరిస్థితి చెందిందని వీటి సూపర్ దాంతో వీళ్ళు ఇటు అటు తిప్పుతూ ఉంటే అక్కడికి వల్ల ఎవడేమంటాడంటే అసలు నీకు మాత్రం దాంట్లో పెద్ద బ్రహ్మ విద్య తెలుసు మరైతే జాయిన్ కా అని జాయిన్ చేస్తాను రమ్మీలో జాయిన్ అవుతాడు వాళ్ళు సీకరెట్ వీడు ప్యాసింగ్ వీటిది ప్యాసివ్ ప్యాసివ్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు సిగరెట్ తాగేవాడి కంటే ఎందుకంటే సిగరెట్ తాగేవాడు ఫిఫ్టీ పర్సెంటే లోపలికి పిలుస్తారు ఫిఫ్టీ పర్సెంట్ బయట ఉంటుంది కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్ పిలుస్తూ తర్వాత వాళ్ళు మధ్య పకోడీలు తెప్పించి తింటారు పకోడీలతో పాటుగా లిక్కర్ కూడా వస్తుంది కొంచెం లేట్ వస్తుంది సిక్స్ కి ప్రారంభిస్తారు ఎయిట్ థర్టీ నైన్ కి లెక్క వస్తుంది ఈ లోపల లెక్కర్ ఉండవు ఎందుకంటే లేడీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు నైన్ అయ్యే పడికి ఇంకా ఆ దరిదాపు కావడం మంచిది లెక్క కూడా ఉంటుంది వీడు డే ఆఫ్టర్ డే విత్ ఇన్ టూ మంత్స్ హీ జాయిన్ ఇన్ దాట్ హీ వాజ్ ప్లేయింగ్ రమ్మింగ్ విత్ లెక్కర్ విత్ ఇన్ టూ మంత్స్ జాయిన్ అయ్యేప్పుడు ఎలా న్యూస్ పేపర్ కోసం జాయిన్ నేనేం చెప్పాను అసలు అటు కేసులు వెళ్లొద్దని టౌను పక్కకు వెళ్ళదు రో డి సో సర్వశ విత్ డ్రా టోటల్లీ యూ కెనాట్ కీప్ వన్ పీస్ బోయింగ్ అండ్ అదర్ పీసెస్ డిస్టెన్స్ ఎందుకంటే అల్టిమేట్లీ యూ విల్ బి డ్రాడెంట్ ఇట్ సుడుగుండం దూరంగా ఎగుతా కొడతానంటే నో ఇట్ డెంట్ వన్ యూ విల్ బి డ్రాగ్డెంట్ కాబట్టి సర్వశ ఆల్ నో సాఫ్ట్ కట్ నో కాంప్రమైజెస్ గంధము హ్యావ్ వీ ట్ వాట్ నీకు గంధి జ్ఞానం గంధంతో సంబంధం ఏంటండి గంధం నాకు చందనం ఇచ్చారు నేను చందనం పెట్టుకోమని చెప్పాను ఎందుకంటే సన్యాసుడు చందనం ఎందుకు భస్మే చెప్పాను చందనం చెప్పలేదు చందనం ఏదో కృష్ణుడు అని పేరుతో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కృష్ణుడు మరి చందనం పెట్టుకోమని చెప్పలేదు ఇలా చెప్తున్నాడు కృష్ణుడు చేసింది మనం చేయకూడదు కృష్ణుడు చెప్పింది మీరు తైత్రీయంలో చూశారు యాన్ అస్మాకము సుచరితని తాని త్వయోపాస్యాన్ని నేను చేసింది నువ్వు చేయొద్దు నేను చెప్పింది చేయదు నేను చేసిన వాటిల్లో మంచి ఉంటే అనుకు కృష్ణుడు ఆయన చందనం వాడాడని ఎవడు చెప్పారు మీకు ఎక్కడో చూసుంటారు భగవద్గీతలో ఎక్కడ చెప్పాడా చెప్పలేదు కాబట్టి చందనం అనే ప్రసక్తే లేదు భస్మ పెట్టుకోవడం కొంతమంది సెంటెడ్ భస్మ పడతారు ఎందుకండి సెంటెడ్ భస్మూట్ ఐటల్ సెంటెడ్ భస్మ దాని ఖరీదు ఎక్కువ డీలక్స్ భస్మ ప్యాకెట్లు ఉంటాయి నా దగ్గర ఉన్నాయి సో డీలక్స్ భస్మ ఆర్జన భస్మ న్యూస్ పేపర్ కాల్చి తయారు చేస్తారు ఈ భస్మ శాస్త్రే భస్మకి చేస్తాయి ఏది తగలబెట్టిదో అయింది అల్టిమేట్ గా ఇట్ కెనాట్ బి ఫర్దర్ రిడ్యూస్డ్ దాని పేరు భస్మ కానీ ఏదో గోమా ఎంతో చేయాలి ఏదో వ్యవస్థ ఉంది అగ్నిహోత్రం ఎవడు చేస్తున్నాడు అగ్నిహోత్రం ఎవరో అగ్నిహోత్రం చేయలేదు పూర్వం ఆ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కుప్ప